జల చ రమృగూ సరూప కమల్ల నేత్ర సుందరమాత్రమ నేత్ర సుందర సుమాత్రియ పుత్ర సమస్తోక సూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే సురవంది విశ్వ పన్నగ శయనా నివృత నీలి గగన మండల సుందరా మంజుల మురళీ మనోహరా నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహరా వేదాంత విజ్ఞానస్వేశ్వర జల్లచర మృగభూసురూపా వెలుగులో జీవించాలని సహజంగా అభిలషించే వ్యక్తి చీకటిలో తారాడుతూ ఉండలేడు వెలితితో జీవించడం ఎవరికీ ఇష్టం లేదు భయంతో బ్రతకడం ఎవరికీ ప్రియం కాదు అశాంతిలో అలమటిస్తూ ఉండడం ఎవరూ ఇష్టపడరు ఆవేదనలు ఎవరికీ రుచించవు ఇవన్నీ బంధాలు దుఃఖహేతువులు ఇవేమిటో ముందుగా అర్థం కావాలి అంతవరకు బంధం ఉంటుంది అయితే బంధం పోతుంది ఆ తర్వాత మిగలదు కనుక బంధం అనేది అజ్ఞానం కనుక మోక్షం అనేది జ్ఞానం జ్ఞానమే మోక్షం జ్ఞానం కలిగితే మోక్షమే ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు కలిగితే అప్పుడే ఎక్కడ కలిగితే అక్కడే ఎవరికి కలిగితే వారికే జ్ఞానం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి విషయం తమేవం విద్వాన్ అమృతైహ భవతి దీనిని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారు అటువంటి వారు ఇక్కడే ఇప్పుడే జీవించి ముక్తిని పొందుతూ ఉన్నారు మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది గనక మోక్షాన్ని పొందడానికి జ్ఞానమే ఉంది మోక్షము ఈ క్షణంలో లేకపోతే మరొక క్షణంలో గనక కలిగేటట్లయితే వేరొక క్షణంలో అది లేకుండా పోతుంది మోక్షం అనేది ఉన్నదే గనక అయితే అది ఇప్పుడే ఉన్నది ఇప్పుడే ఉన్నది గనక దాన్ని తెలుసుకోవడం ఒక్కటే మార్గం జ్ఞానమేవా శరణం ఇది కనుక దీనిని తెలుసుకోవడానికి జ్ఞానమే మార్గం అయ్యుంది ఏ జ్ఞానం వేదములో నిక్షిప్తమై ఉంది నాణ్య పంధ విద్యతే అయనాయ కనుక మోక్షాన్ని పొందడానికి జ్ఞానమే ప్రధానమైంది గనక జ్ఞానం కన్నా మోక్షాన్ని పొందడానికి మరొక మార్గమే లేదు అని తెలియజేసింది శృతి ఈ పరమ పవిత్రమైనటువంటి జ్ఞానం వేదంలో ఉంది ఈ వేదంలో ఉండేటువంటి జ్ఞానం ఏదో అది పరమాత్మ జ్ఞానం పరమాత్మ పరమాత్మ జ్ఞానము రెండు వేరు కనుక పరమాత్మ జ్ఞానస్వరూపమై ఉండడం వల్ల వేదము పరమాత్మ యొక్క స్వరూపం ఈ కారణం చేత భగవంతుడు వేదహ అని స్థవనీయుడయ్యాడు వేదహ వేదరూపత్వాత్ వేదహ వేదయతీతి వాదహ వేదరూపుడైనందున భగవంతుడు వేదహ అని కీర్తింపబడ్డాడు వేదమును తెలియజేసేటువంటి వాడు కూడా తానే గనక వేద నామధేయుడయ్యాడు వేదం అనేది జ్ఞాన భాండాగారం మోక్షము అనేది ఉన్నది గనక మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉంది కనుక ఆ జ్ఞానం కలిగితే మోక్షం ఏమిటో తెలిసిపోతుంది ఏమని తెలుస్తుంది అది అనంతం గనక నీకన్నా అన్యంగా తెలియదు అనంతములో నీవు వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనక అనంతం గానే తెలుస్తుంది ఇదే వేదములో ఉండేటువంటి జ్ఞానం అసలు ఈ జగత్తేమిటి భగవంతుడెవరు జీవుడెవరు ఈశ్వరుడెవరు ఈశ్వర జీవ జగత్ సంబంధం ఏమిటి ఈ మూడు వేరా లేక ఒకటేనా ఈ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఈ బ్రహ్మ జ్ఞానం బ్రహ్మం కన్నా వేరు కాదు ఇది వేదాలలో ఉంది నేను వేరు నీవు వేరు ఈ ప్రపంచం వేరు లోకాలు వేరు లోకేశ్వరుడు వేరు ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి కాని అలా కాకుండా ఇదంతా కూడా ఒకటే అనంతం గనక ఇదంతా ఒక్కటే అనేటువంటిదే గనక జ్ఞానమైతే అటువంటి జ్ఞానాన్ని అందించగలిగేటువంటి సామర్థ్యం వేదానికే ఉంది ఈ కారణం చేత ఆర్ష విద్యలో వేదం ప్రమాణ గ్రంథమై శోభిస్తూ ఉంది ప్రమాణం ప్రమాకరణం ఇది ప్రమాణం జ్ఞానాన్ని అందించేది ఏదో అది ప్రమాణం అదే వేదం కనుక ఈ సనాతన ధర్మ స్రవంతిలో వేదం ప్రమాణం అంటే జ్ఞానాన్ని అందిస్తూ జ్ఞానం ఏదైనా అందిస్తూనే వస్తుంది ఒకరి నుండి మరొకరికి అందేదే జ్ఞానం ఇటువంటి జ్ఞానం వేదంలో నిక్షిప్తం అయ్యింది ఇదే సంప్రదాయంగా మనకు తెలుస్తూ ఉంది గురు శిష్య సంప్రదాయం కూడాను ఇలాగే వచ్చింది భగవంతుడు సత్యము భగవంతుడు ఒక్కడే అని అందరూ చెప్పచ్చు కాని కధం ఎలా అని గనక ప్రశ్నిస్తే ఆ తరువాత అన్ని అగచాట్లే పరమాత్మ ఎంత ముఖ్యమో పరమాత్మ జ్ఞానం అంత ముఖ్యం పరమాత్మ జ్ఞానం ఎంత ముఖ్యమో ఆ పరమాత్మ జ్ఞానాన్ని అందించేటువంటి విధానం బోధనా విధి ఏదైతే ఉందో అది కూడాను అంత ముఖ్యం ఇదంతా మనకు వేదం నుండే లభ్యమవుతూ ఉంది ఇదే సంప్రదాయం అంటారు దీనినే సంప్రదాయం అంటారు కనుక వేదంలో ఏదైతే మనకు లభ్యమవుతూ ఉందో ఇది మరొక చోట లభ్యమయ్యేటువంటి అవకాశమే లేదు కనుక ఈ వేద జ్ఞానాన్ని సంప్రదాయ గాడిలో నిలబడి అర్థం చేసుకోవాలి మరొక విధంగా అర్థం చేసుకునే అవకాశమే లేదు వేదం గనక అర్థమైందే ఇక ఆ తరువాత మాయలు ఉండవు మోహాలు ఉండవు వికారాలు ఉండవు విషాదాలు ఉండవు చీకట్లు మిగలవు ఇక్కట్లు తెలియవు ఆవేదన అర్థం కాదు అశాంతి మిగలదు ఇదంతా వేద వైభవం ఇది వాగ్దేవి వాగ్దానం వేదమాత ప్రసాదిస్తున్న వైభవం అభయం మనల్ని తీరాన్ని చేర్చేందుకు వేదం సిద్దంగా ఉంది అది జ్ఞాన నౌక ఆ నౌక ఎవరో కాదు నారాయణుడే నడిపించేవాడు తానే ప్రయాణికుడు తానే తీరము తానే మార్గము తానే గమ్యము తానే గమనము తానే అన్ని నారాయణుడే అసమానంగా శోభించేటువంటి ఈ వేదమాత వైభవాన్ని వేదమాత పలుకుల గుండానే వింటామా కంత మారుస్తా ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా మరుక్షణమే బ్రతుకంతా మారుస్తా ఐల సా ఐల సాయి నీరసేర సంసార తిమిరాలు చీలుస్తా అజ్ఞాన జలములు పీలుస్తా సంసార తిమిరాలు చీలుస్తా అజ్ఞాన జలములు పీలుస్తా రాగద్వేషాలు రాచేస్తా శాంతి ప్రేమలు నింపేస్తా రాగద్వేషాలు రాచేస్తా శాంతి ప్రేమలు నింపేస్తా అయిద జాలమునంత గాలిస్తా మోహజాలమునింకా కాలుస్తా మాయా జాలమునంతా గాలిస్తా మోహజాలమునింకా కాలుస్తా ధర్మాలన్నీ నీ కూర్చేరుస్తా ధర్మము నేనని నేర్పిస్తా ధర్మాలన్నీ నీ కూచేరుస్తా ధర్మము నేనని నేర్పిస్తా hailessa vedamuni naniselusa hailessa hailessa vedamuni naniselusa నీకు చూపిస్తా మోచం నీకు అందిస్తా స్వర్గం నీకు చూపిస్తా మోక్ష నీకు అందిస్తా అందమంతా చిందిస్తా ఆనందం నీవే అనిపిస్తా అందమంతా చిందిస్తా ఆనందం నీవే అనిపిస్తా ఐ lesser lesser vedamu ne nami telu sa lesser lesser lesser vedamu ne nami లేవని నిరూపిస్తా బ్రహ్మమే ఉందని వినిపిస్తా భ్రమలో లేవని బ్రహ్మమే ఉందని వినిపిస్తా ఉన్నది చైతన్యం అనిపిస్తా ప్రమాణమై నీకు కనిపిస్తా ఉన్నది చైతన్యం అనిపిస్తా ప్రమాణమై నీకు కనిపిస్తా సాయీలు సాయలేసే రము ధెలు సా ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా మరుషణమీ బ్రతుకంథా మారుస్తా ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా మరుషణమీ బ్రతుకంథా మారుస్తా అయిల hailess sa vedhamu ne nadithu sa hailess sa hailess sa hailess sa ఇది వేద వేదవైభవం వేద నారాయణు వైభవం అందుచేతనే పరమాత్మ వేద అంతే కాదు వేదమును తెలిసినవాడు కూడా తానే వేద విదుడు యథావత్ వేదం వేదాధ వేత్తేతి వేదవిత్ వేదాంతకృద్ధ విదేవం భగవద్వచనా వేదమును వేదార్థాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు వేద విదుడు అని అర్థం కనుక వేదం ఏదైతే నిర్దేశిస్తూ ఉందో ప్రతిపాదిస్తూ ఉందో దాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు పరమాత్మ వేద ఇష్ట సర్వై అహమేవే వేదాంతకృత్ వేద విదేవ భగవద్గీత కనుక వేదములలో తెలియబడేటువంటి వస్తువు ఏదో బ్రహ్మ అది తానే వేద్యం అలాగే వేదాంతకృత్ ఈ వేదాన్ని అర్థం చేసుకునేటువంటి సంప్రదాయాన్ని సృష్టించిన వాడు తానే అలాగాకుండా విదుడు వేదమును వేదములు తెలిసినవాడు కూడాను తానే మహాభారతంలో ఒక అందమైనటువంటి శ్లోకముంది సర్వే యజ్ఞాయి కృష్ణ విదు కృష్ణం బ్రాహ్మణా తత్వత్ఞా సమాప్తేదములు కృష్ణుడే సర్వ యజ్ఞములు కృష్ణుడే సర్వ శాస్త్రములు కృష్ణుడే సర్వ వేద్యములు కృష్ణుడే ఇలా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో అన్ని కృష్ణ స్వరూపంగా అటువంటి వారు అన్నిటినీ చేసిన వాళ్లే అయ్యారు ఈ ప్రపంచంలో ఏ యజ్ఞాలు ఆచరించకపోయినా అన్ని యజ్ఞాలు చేసిన వాళ్లే అయ్యారు సమాప్తం అయింది వారికి అని మహాభారతం తెలియజేసింది సమాప్తం అంటే సమ అంటే బ్రహ్మం ఆప్తం అంటే పొందటం ప్రాప్తం ఇది కాబట్టి సమాప్తం అంటే బ్రహ్మ సాక్షాత్కారం కాబట్టి వేదము తానే అని ఇంతకుముందు తెలుసుకున్నాం వేద విధులు కూడా తానే వేదము ద్వారా తెలియబడేటువంటి వాడు కూడాను తానే ఈ సత్యాన్ని అంటే తెలుసుకునేటువంటి వ్యక్తి తెలియబడేటువంటి జ్ఞానము రెండూ తానే అయ్యున్నాడు అనేటువంటి ఈ విషయాన్ని అత్యంత అందంగా భగవద్గీతలో అర్జునుడు కూడాను శ్లాఘించడం జరిగింది మ పరం నిధానం వేత్సి వేద్యం చరం చామ యాత విశ్వమంత రూపా నీవు దేవదేవుడవు పురాణ పురుషుడవు ప్రపంచమునకు ఆధారమైన వాడవు సర్వజ్ఞుడవు తెలియదగిన వాడవు పరంధాముడవు విశ్వము నీ చేత పరివ్యాప్తమై ఉంది సమాప్తం అంటే పరిపూర్ణం కనుక ఎప్పుడైతే సమాప్తం పరిపూర్ణమైందో ఈ పరిపూర్ణంలో ఏ వెలితి ఉండేందుకు అవకాశం లేదు ఏ లోపం ఉండేందుకు అవకాశం లేదు ఈ విధంగా పరమాత్మ వేద విధులైనటువంటి పరమాత్మ పూర్ణ స్వరూపుడుగా తెలుస్తూ ఉన్నాడు గనక ఆయన అవ్యంగుడు జ్ఞానాది పరిపూర్ణ అవ్యంగుచ్యతే జ్ఞానాదుల చేత పరిపూర్ణుడు గనక పరమాత్మ అవ్యంగుడు వ్యంగము అంటే వ్యక్తమయ్యేదని అర్థం అంటే ఇంద్రియ మనస్సులకు తెలిసేటువంటిది వ్యక్తం కాని పరమాత్మ అవ్యంగుడు ఇంద్రియ మనస్సులకు తెలిసేటువంటి వాడు కాడు కనుక ఆయన అవ్యక్తం అవ్యక్తోయం ఇది భగవద్వచనా భగవద్గీత కూడా ఇలాగే తెలియజేసింది కానీ ఇంద్రియ మనస్సులకు అందనే వాడైనా శబ్ద ప్రమాణానికి అందుతూ ఉన్నాడు గనక ఆయన వేదానికి తెలుస్తూ ఉన్నాడు ఈ కారణం చేత వేదములే తన అవయవములుగా కలిగి ఉన్నాడు గనక తన అంగముగా కలిగినవాడు గనక పరమాత్మ వేదాంగ వేదములే ఆయనకి సర్వాంగములై ఉన్నాయని కేనుపనిషత్తు నిర్ణయం చేసింది కనుక వేద స్వరూపుడు తానే వేద విధుడు తానే వేదమే తన అవయములుగా కలిగి ఉన్నటువంటి వాడు కనుక వేదాన్ని విచారిస్తేగానే అర్థం కాదు గనక అలా విచారించేటువంటి శక్తి కూడా తానే ఈ కారణం చేత భగవంతుడు వేద విధుడు విచారయతీతి వేదవితు ఇత్యర్థహ వేదాన్ని విచారించేటువంటి శక్తి కూడాను తనదే అయ్యుండడం చేత పరమాత్మ ఇక్కడ వేదవిదుడు విధుడు ఈ ఎపిసోడ్ లోనే నూట ఇరవై ఎనిమిదవ అంటే వేద అని అర్థం చేసుకున్నాం ఇప్పుడు నూట ముప్పై మళ్ళీ అదే నామం వచ్చింది అంటే ఇక్కడ వేదమును విచారించేటువంటి వాడు అని అర్థం కనుక వేదము జ్ఞానస్వరూపం గనక జ్ఞానం విచారించదగిందే కాబట్టి ఆ విచారించేటువంటి శక్తి కూడాను తానే అయ్యున్నాడు కాబట్టి ఏ విచార శక్తి చేత పరబ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నామో అది తానే తద్వారా పొందబడేటువంటి సత్య జ్ఞానానంద స్వరూపం ఏదైతే ఉందో అది కూడా తానే ఈ కారణం చేత పరమాత్మ కవిహి అని స్థవనీయుడవుతూ ఉన్నాడు కవిహి కవిహి క్రాంతదర్శి సర్వదృక్ ఇత్యర్థ కవి అంటే సర్వజ్ఞుడు సర్వద్రష్ట అని అర్థం సాధారణంగా మనం లోకంలో చూస్తూ ఉంటాం కవి అంటే భావపుష్టి కలిగిన వాడు అని అర్థం అందుకని రవి గాన్సని చోట కవిగాన్సును అంటూ ఉంటారు కనుక అందరూ ఊహించలేని విధంగా ఊహించగలిగేటువంటి వాడు ఎవరు ఊహించలేనిటువంటి రీతిల్లో భావపుష్టిని కలిగినటువంటి వాడు గనక ఆయన కవి అంటాం కానీ ఇక్కడ పరమాత్మ కవిగా స్థవనీయుడయ్యాడు అంటే రచన చేసేవాడు అని అర్థం కాదు ఆయన సర్వజ్ఞుడు అంటే విశ్వరచన చేసినటువంటి వాడు అని అర్థం కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలలో ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కూడా తెలిసిన వాడు గనక ఆయన సర్వద్రష్ట కాబట్టి పరమాత్మ యొక్క కవిత్వం ఏదైతే ఉందో అది విశ్వరచన కాబట్టి ఇక్కడ కవి పరమాత్మ తనకు ఆయన గతించేవాడు కాడు ఆయన కవిత్వం నశించేది కాదు అది అద్భుతం అమృతం ఆత్మబంధువులారా విష్ణు సహస్రనామ ధారావాహిక కార్యక్రమంలో ఇది యాభైవ ఎపిసోడ్ ఇప్పటి వరకు శ్లోకాలలో నూట నామాలు చెప్పుకున్నాం ఇదంతా ఈశ్వర ప్రసాదం పరమేశ్వర అనుగ్రహం మో భగవతే నడిపేవాడుంటేనే బండి నడుస్తుంది శకటము నడుస్తూ ఉంది అంటే సారథి ఉన్నాడని అర్థం కారు పోతూ ఉంది అంటే డ్రైవర్ కనిపించకపోయినా ఉన్నాడనే అర్థం పగటిపూట ఈ విశ్వం మనం గోచరిస్తూ ఉంది అంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అలాగే రాత్రిపూట ఇంటిలో వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి అనంటే దీపం వెలుగుతూ ఉంది అని అర్థం అలాగే ఈ ప్రపంచం మనకు గోచరమవుతూ ఉంది అనంటే భవిష్యత్తులో ఒకనాడు మట్టి ముద్దలా పడి ఉండబోయేటువంటి ఈ శరీరం ఈనాడు ఇలా కదులుతూ కర్మలు ఆచరిస్తూ ఉంది అంటే ఈ దేహంలో చైతన్యం ఉంది అని అర్థం ఈ చరాచర జగత్ కళకళలాడుతూ ఇలా కదులుతూ ఉందంటే అందులో అవ్యక్తంగా పరమేశ్వరుడే ఉన్నాడనే అర్థం అదే పరమార్థం పెరిగే వృక్షాలు ఎగిరే పక్షులు పడే వానలు పారే నదులు పొంగే వాగులు నిండే చెరువులు పూసే పువ్వులు విరిసే నవ్వులు చెలించే భూతలం చెలించని గగనం అణువులో మహత్తు మహత్తులు ఊహించే మనస్సు వీటన్నిటిలో అవ్యక్తంగా ఉంటూ అన్నిటినీ కదిలిస్తూ ఈ కదిలికల మధ్య దోబూతులాడేటువంటి దొంగ ఎవరో తెలుసా అతడే భగవంతుడు అందుకని పరమాత్మను స్థేనాంపతయ్యన్న మహా దొంగల్లో దొరక నమస్కారం వేదం చేతులెత్తింది ఇలా పరమాత్మ అన్నిటిలో తానే ఉన్నాడు అన్ని రూపాలు తానుగానే ఉన్నాడు ఈ జగన్నాటకానికి ఆయనే నిర్మాత ఈ విశ్వ సభకు ఆయనే అధ్యక్షుడు అందుచేత భగవానుడు లోధ్యక్షుడు లోకాధ్యక్షరాధ్యక్షర్మాధ్యక్షరాత్మాూహతుర్దంష్టర్భుజ లోకాధ్యక్ష లోకాన్ అధ్యక్షయతీతి లోకాధ్యక్ష సమస్త లోకాలను సాక్షాత్తు వీక్షిస్తూ ఉండేవాడు కనుక పరమాత్మ లోకాధ్యక్షుడు అంటే దీనిని బట్టి ఆయన సర్వవ్యాపి అని మనకు అర్థమవుతూ అంటే అన్నిటినీ భరించేటువంటి వాడు ధరించేటువంటి వాడు తానే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ సర్వజ్ఞుడై ఉన్నాడు అంటే వ్యక్తా వ్యక్తములు కార్యకారణాలు కార్యాంతర కారణాలు కారణాంతర కారణాలు అన్ని తెలిసినవాడు అని అర్థం చీమ మొదలు బ్రహ్మ వరకు తెలిసో తెలియకో అందరూ అమృతత్వం వైపే నడుస్తూ ఉన్నారు ఇదంతా కూడా పరమాత్మ యొక్క అధ్యక్షతలోనే సాగుతూ ఉంది ఒక నాటకం జరుగుతూ ఉందంటే రంగస్థలం మీద మనకు వస్తువులు కనిపిస్తూ ఉంటాయి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు నటులు కనిపిస్తూ ఉంటారు కానీ అధ్యక్షుడు మాత్రం కనిపించడు లోకం పోకడ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ జగన్నాటకం ఇలా నడుస్తూ ఉంటే ఈ ప్రపంచంలో వస్తువులు విషయాలు వ్యక్తులు ఇవన్నీ మనకు గోచరిస్తూ ఉండినా అధ్యక్షుడైనటువంటి అచ్యుతుడు మాత్రం అగుపించడు కానీ ఆయన అధ్యక్షతలోనే సమస్తం నడుస్తూ ఉంది ఈ వైభవాన్ని అత్యద్భుతంగా కీర్తించింది భగవద్గీత కూడానుకృతి కౌంతేయ నా అధ్యక్షతలోనే చరాచర భూత ప్రపంచమును ప్రకృతి సూచించుతున్నది ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుతున్నది ఈ జగన్నాటకంలో రసభరితమైనటువంటి సన్నివేశాలే కాకుండా సామాన్యమైనటువంటి విషయం కూడాను పరమాత్మకు దూరంగా పోలేదు ఎప్పుడు ఆయన చూపుకు దూరంగా పోలేదు ఈ కారణం చేతనే పరమాత్మను దృషి మాత్ర స్వరూపంగా భగవద్గీతా భాష్యంలో కీర్తించారు శంకరాచార్య స్వామి కనుక నవరసభరితమైనటువంటి ఈ జగన్నాటకంలో అన్ని రసాలు తానే అన్ని రూపాలు తానే చివరగా శాంత రూపంగా విలక్షణంగా శోభించేది కూడాను తానే అసలు నిజం చెప్పాలంటే అది ఆయన స్వరూపం శాంతరసం అనేటువంటిది పరమాత్మ యొక్క స్వరూపం అది పోషించే రసం కాదు భాషించే స్వరూపం అది పూర్ణాహుతి ఈ విధంగా లోకంలో ఎవరైతే అధ్యక్షుడై శోభిస్తూ ఉన్నాడో అటువంటి పరమాత్మ భూమిలో శోభించడమే గాక దివిలో కూడా శోభించేవాడు తానే అయ్యి ఈ కారణం చేత భగవంతుడు సురాధ్యక్షుడు సురాధ్యక్ష సురాధ్యక్ష లోకపాలాది సురాణం అధ్యక్షురాధ్యక్ష లోకపాలుడైనటువంటి దేవతలకు కూడాను పరమాత్మే అధ్యక్షుడై ఉండడం చేత అంటే ఆయన యొక్క శక్తి చేతనే వాళ్ళు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సురాధ్యక్షుడు బ్రహ్మ ఇంద్రుడు వరుణుడు అగ్ని ఇటువంటి లోకాధీశులకు అట్లాగే యక్ష కిన్నర కింపురుష గంధర్వ నాగాది లోకాధిపతులకు వీళ్ళందరికీ కూడా శక్తులు ఇచ్చేటువంటి వాడు కానే పరమాత్మ అనంత శక్తి స్వరూపుడు కానీ దేవతలు పరిమితమైనటువంటి వాళ్ళ శక్తితో వాళ్లకు ఉండేటువంటి బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు కానీ పరమాత్మ యొక్క జ్ఞానం దేవతలకు కూడా లేదు సురులకు కూడా లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారో అలా పరిపాలించడానికి కావలసినటువంటి శక్తిని అందించేవాడు కూడా పరమాత్మే గనక ఈ విధమైనటువంటి నియమాన్ని నియతిని ఆయన పాలిస్తూ ఉండడం చేత సురాధ్యక్షుడు ఈ నియమే ఈ నేతయే ధర్మం కనుక ఇంతవరకు లోకాధ్యక్షుడిగా స్వరాధ్యక్షుడిగా శోభిస్తున్నటువంటి పరమాత్మ ఇప్పుడు ధర్మాధ్యక్షుడుగా కూడా తెలుస్తూ ఉన్నాడు ధర్మాధర్మౌ సాక్షాదిక్షతే రూపం ఫలం దాతుం తస్మాత్ ధర్మాధ్యక్ష చేసినటువంటి కర్మకు ఫలితాలనిచ్చేందుకు ధర్మాధర్మాల్ని సాక్షాత్తు వీక్షిస్తూ ఉండేవాడు గనక పరమాత్మ ధర్మాధ్యక్షుడు ఈ జగత్తు అద్భుతమైంది ప్రతి చోట ఇక్కడ నియమాలు ఉన్నాయి నియతి ఉంది ఇక్కడ మనం సృష్టించిందంటూ ఏదీ లేదు అన్నిటినీ మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం మనం వాటిని వినియోగించుకుంటూ ఉన్నాం మనం కర్మ చేస్తాం ఈ కర్మల యొక్క ఫలితాలు మనకు అందుతూ ఉన్నాయి ఇలా అందడానికే ధర్మాలు ఉన్నాయి ఈ ధర్మాలు కూడాను పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నాయి కనుక కర్మలకు ఫలితాలు ఇవ్వడానికి పరమాత్మ ధర్మ రూపంలో ఉన్నాడు అని అర్థం అయితే ఇక్కడ సామాన్య ధర్మము విశేష ధర్మము అని రెండున్నాయి వీటిని మనం చక్కగా విశ్లేషించి అర్థం చేసుకుంటూ పోవాలి ధర్మస్వరూపం విషయంలో ఒక మనిషిని తిట్టడం కొట్టడం బాధించడం హింసించడం లేదా ఇతరుల యొక్క ఆస్తుల్ని అపహరించడం ఇది అధర్మం ఈ పని మనం చేయకూడదు ఎందుకని మన విషయంలో ఆ పని కనుక ఇతరులు చేస్తే అవి మనకు బాధ కలుగుతూ ఉంది గనక ఏదైతే ఇతరులు మన విషయంలో చేయకూడదు అని మనం అనుకుంటూ ఉన్నామో ఇతరుల విషయంలో అది మనం చేయకుండా ఉండాలి అట్లాగే ఇతరులు మనకి ఏది చేయాలి అని మనం అభిప్రాయపడుతూ ఉన్నామో ఆ విషయంలో మనం ఇతరుల విషయంలో అలాగే ప్రవర్తించడం నేర్చుకోవాలి ఇది ధర్మం ఇది సామాన్య ధర్మం కానీ విశేష ధర్మం కూడా ఒకటి ఉంది ఉదాహరణకి తుపాకీతో ఒక మనిషిని కాల్చి చంపడం నేరం అట్లాగే బ్రతుకున్న వ్యక్తిని కత్తితో కోయడం అధర్మం చేయకూడని పనిది కానీ ఒక సైనికుడు యుద్ధరంగంలో శత్రు సైనికుడిని తుపాకీతో కాల్చి చంపితే అది నేరం కాదు అలాగే శస్త్రచికిత్సలో వైద్యుడు రోగిని కత్తితో కోస్తే అది అధర్మం అనిపించడం లేదు ఎందుకని ఇక్కడ ధర్మ జిజ్ఞాస ఉంది దేశ రక్షణ కోసం సైనికుడు శత్రు సైనికుడిని చంపాడు అట్లాగే రోగిని బ్రతికించాలి అనే ఉద్దేశంతో వైద్యుడు కత్తితో కోశాడు ఇది విశేష ధర్మం కనుక ఏది సామాన్య ధర్మమో ఏది విశేష ధర్మము సామాన్య ధర్మంలో విశేష ధర్మం ఏ విధంగా ఇమిడి ఉందో అలాగే విశేష ధర్మంలో సామాన్య ధర్మం ఎలా నిలిచి ఉందో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏ కర్మకు ఏది ఫలితమో ఆ ఫలితం ఎప్పుడు రావాలో ఎక్కడ రావాలో ఎలా రావాలో ఇవన్నీ కూడాను ధర్మరూపంలో ఉన్నటువంటి పరమాత్మకే తెలుసు అందుకని ఆయన ధర్మాధ్యక్షుడు కనుక కార్యరూపమైనటువంటి ఈ జగత్తులో ధర్మాధ్యక్షుడిగా తెలుస్తూ శోభిస్తూ ఉండేటువంటి పరమాత్మ కారణరూపంగా కూడాను తానే శోభిస్తూ ఉన్నాడు ఈ కారణం చేత ఇంతవరకు ధర్మాధ్యక్షుడిగా కీర్తింపబడ్డటువంటి పరమాత్మ ఇప్పుడు కృతాకృత అని స్థవనీయుడవుతూ ఉన్నాడు కృతా ేణ అకృత్య కారణరూపేణ ఇది కృతకృత సృజింపబడినవాడు తానే సృజింపబడనివాడు తానే ఈ కారణం చేత పరమాత్మ కృతాకృతుడు ఇప్పుడు కుండ ఉన్నది కుండ కార్యం కారణం మట్టి అంటే కొండలో మట్టి ఉంది అని అర్థం అంతేకాదు కుండ కన్నా విలక్షణంగా మట్టి ఉంది అని అర్థం ఇవి కార్యకారణాలు అయితే ఈ కార్యకారణాలని ఇంకా కాస్త సునిశ్చితంగా మనం విశ్లేషించుకుంటూ పోవాలి ఏది కారణమో ఏది కార్యమో చెప్పలేము కుండ యొక్క దృక్కోణం నుండి చూసినప్పుడు కుండ కార్యము మట్టి కారణం కానీ అణువుల యొక్క దృక్కోణం నుండి కనుక చూస్తే మట్టి కార్యమవుతూ ఉంది అణువులు కారణం అవుతుంది కారణం మట్టి కార్యం మట్టి కారణం కుండ కార్యం ఈ విధంగా కార్యకారణాలు ఉన్నాయి వీటిని ఒక విధంగా చెప్పాలంటే వ్యక్త వ్యక్తములు అని కూడా చెప్పచ్చు అవ్యక్త సర్వాహ వ్యక్తయ అవ్యక్తముండే వ్యక్తాలు వచ్చాయి కనుక అవ్యక్తమూ పరమాత్మే వ్యక్తమూ పరమాత్మే కాబట్టి ఈ జగత్తు వ్యక్తమైనప్పుడు ఏ దివ్యమైనటువంటి నాలుగు రూపాలతో పరమాత్మ శోభించాడో అది చతురాత్మా చతురాత్మా చతురాత్మ ఈ సృష్టి కార్యములో దివ్యమైనటువంటి నాలుగు విభూతులతో పరమాత్మ శోభిస్తూ ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించడం చేత పరమాత్మ చతురాత్మ అని కీర్తింపబడ్డాడు అంతేకాదు జ్ఞాన రూపంలో నాలుగు వేదాలుగా ఉండేవాడు కూడా తానే గనక చతురాత్మ కాల రూపములో నాలుగు యుగాలుగా తెలిసేవాడు కూడా తానే గనక చతురాత్మ అలాగే ధర్మ ధర్మరూపంలో చతుష్పాదాలతో వాడు కూడా తానే గనక చతురాత్మ ఇలా చతురాత్మగా శోభిస్తున్నటువంటి పరమాత్మే చతుర్వ్యూహ శబ్దవాచ్యుడు చతుర్వ్యోహ వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధాది నాలుగు రూపాలతో శోభిస్తూ ఈ సృష్టి కార్యాని నిర్వహించిన వాడు గనక పరమాత్మ చతుర్వ్యూహ శబ్దవాచ్యుడు అని వ్యాస భగవాను నిర్వచనం సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా చతుర్వ్యూహ శబ్దవాచ్యుడుగా తెలుస్తూ ఉన్నటువంటి పరమాత్మ నాలుగు కోరలతో శోభిస్తూ ఉన్నందువల్ల ఆయన చతుర్దంస్డు చతుర్దం ప్రహ్లాదు ఉద్ధరించేందుకు హిరణ్యకష్పుణ్ణి వధించేందుకు శ్రీహరి నరసింహవతారం ఎత్తినప్పుడు నాలుగు కోరలతో శోభిస్తూ గోచరించాడు గనక ఆయన చతుర్దంశనుడు ప్రహ్లాదుడు నామయోగి నామాన్ని గనక చేజెక్కించుకుంటే నారాయణుణ్ణి పొందవచ్చు అని నిరూపించినటువంటి భక్తాగ్రగణ్యుడు ఆ మహానుభావుని యొక్క మార్గంలో గనక నడిస్తే మనకు కూడా సద్గతి లభిస్తుంది ఆత్మబంధువుల ఇప్పటి వరకు మనం సంవత్సరం రోజులుగా విష్ణు సహస్రనామాన్ని మనం అధ్యయనం చేస్తూ ప్రతి శుక్రవారం నామ వైభవం ఏమిటో మనకు తెలిసింది కనుక ప్రహ్లాదులాగా మనం కూడా గనక నామాన్ని నిరంతరం నమ్మి నామ సాధనలో కొనసాగితే మనం కూడా నారాయణుణ్ణి పొందగలం కాబట్టి ఇప్పుడు నేను ఒక భజన చెబుతాను ఆశ్రమంలో నా వెనక భక్తులు పాడుతూ ఉంటారు మీరు కూడా వాళ్ళతో శృతి కలిపి పాడండి ఫలాన్ని అదృష్ట ఫలాన్ని రెండింటినీ పొందుతాం jayanand lal dinadayal jayanand lal dinadayal jayanand lal dinadayal jayanand lal dinadayal vrindavan hari balagopa lalā vrindāvan hari bāla gopālā vrindāvan hari bāla gopālā jayananda lālā pīna dayālā jayaganga lālā pīna dayālā jayananda lālā pīna dayālā jayananda lālā వృందావన హే బాల గోపాల వృందావో గిరిధర మదన గోపాల మందర గిరిధర మదన గోపాల మందర గిరిధర మదన గోపాల వేణు bilola vijay gopala veṇu bilola vijay gopala mandara giridhara madana gopala mandara giridhara madana gopala veṇu bilola vijay gopala veṇu bilola jena pala murali lola muni jena pala murali lola muni jena pala murali lola gobinda gopal ranavilo nanda la la deen adaya la nanda la la deen adaya la jay nandala lala deen dayaala jay nandala lala deen dayaala ringo vandhari pala gopala unda hanahari pala gopala mandara giridhara madana gopala mandara giridhara madana gopala mandara giridhara madana gopala mandara giridhara madana gopala beenu jaya gopala memo bilala vijaya gopala memo bilala vijaya gopala memo bilala vijaya gopala manzar giridhar madana gopala manzar giridhar hari hari hari hari beenu bilala vijaya gopala memo bilala moo nijana pana murali lola moo nijana pana murali lola moo nijana pana murali lola moo nijana pana murali lola govinda gobala gana vilola govinda gobala gana vilola govinda gobala gana vilola govinda gobala gana Jai Nand Lala Deen Dayaala Jai Nand Lala Deen Dayaala Jai Nand Lala Deen Dayaala Nand Lala Deen Dayaala Vrindavan Hari Bala Gopala Vrindavan Hari Bala Gopala Vrindavan Hari Bala Gopala Vrindavan Hari Bala Gopala Jai Nand Lala బృందావన హరి భక్తితో పాడేవాడు భక్తుడు శక్తితో కాపాడేవాడు భగవంతుడు భక్తుడు రెండు చేతులతో భగవంతుడిని ఆరాధిస్తే భగవంతుడు నాలుగు చేతులతో ఆశీర్వదిస్తాడు ఈ కారణం చేత ఆయన చతుర్భుజుడు చతుర్భుజ చతుర్భుజ చత్వారో భుజ అస్యతి చతుర్భుజ ఇది నాలుగు భుజాలు కలిగి ఉండడం చేత పరమాత్మ చతుర్భుజుడని కీర్తింపబడ్డాడు శ్రీ మహావిష్ణువుని శాస్త్రాలు చతుర్భుజుడుగానే మనకు చూపెడుతూ ఉన్నాయి కనుక ఆయనకి నాలుగు భుజాలు నాలుగు హస్తాలని అర్థం కనుక ఈ నాలుగు హస్తాల్లో ఒక హస్తంలో శంఖం ఉంది మరొక హస్తంలో చక్రం ఉంది ఇంకొక హస్తంలో గధ ఉంది మరొకటి అభయ హస్తమై ఉంది కాబట్టి శంఖము అనేటువంటిది నాదం చేస్తుంది ఇదే వేదనాదం పరమాత్మను పొందడానికి వేదమే శరణ్యమని మనకు శంఖనాదము ద్వారా పిలుపునిస్తూ ఉన్నాడు పరమాత్మ అట్లాగే గద చక్రము ఈ రెండు కూడా ఉన్నాయి కనుక గదా చక్రం అనేటువంటివి ఆయుధాలు ఆయుధాలు ఎప్పుడు కూడాను శత్రు శం లేకుండా చేసుకునేందుకే బాధలను నివృత్తి చేసుకునేందుకే కాబట్టి మన జీవితంలో ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా వాటిని నివారించేందుకు దగ్గర ఉండేటువంటి బాధల్ని పోగొట్టేందుకు గద దూరంగా ఇప్పుడు భవిష్యత్తులో రాబోయేటువంటి ఉత్పాతాలను నివారించేందుకు చక్రము ఈ విధంగా రెండూ ధరించి భక్తులను ఉద్ధరిస్తూ ఉన్నాడు పరమాత్మ ఇక నాలుగవది అభయహస్తం అది క్రిందకు చూపుతూ తన పాదాన్ని చూపుతూ ఉంటాడు ఎవరైతే నా యొక్క పాద పద్మాన్ని ఆశ్రయిస్తారో వాళ్లు ధరిస్తారు అని తెలియజేయడానికి అభయహస్తం ఈ విధంగా పరమాత్మ వాస్తవానికి నిర్వాకరుడైనప్పటి కూడాను భక్తుల్ని ఉద్ధరించడానికి ఇలా సాకార రూపుడుగా శోభిస్తూ ఉన్నాడు ఇదంతా కూడాను భక్తుల యొక్క అదృష్ట ఫలం ఆత్మ బంధువులారా ఇంతటితో నేను నామ వ్యాఖ్యని ఆపుతూ ఉన్నాను ఇప్పటికీ పదహైదు శ్లోకాల్లో నూట నామాలను మనం చూచాం ఇంకా ఎనిమిది వందల అరవై నామాలు ఉన్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ ली वर्ष तोर्जन्य पृथिवी स शालिनी देशोयोवरि ब्राण सो निर्भया ओं पूद पूर्ण मुदच्यती ఓం శాంతి శాంతి శాంతి చైతన్య రామాయణం ఆదికవి అసమాన కవి మహర్షి వాల్మీకి విరచితమైన రామాయణాన్ని పేట తెలుగులో బరువైన తేలిక పదాలతో పూజ్య శ్రీ స్వామి సుందరచైతన్యానందుల వారు రసభరితంగా రచించిన చైతన్య రామాయణం సోదాహరణంగా సందర్భోచిత వ్యాఖ్యలతో స్పూర్తిదాయకంగా రచింపబడి ఇంటింటా జ్ఞానదీపమై అలరారుతున్న చైతన్య రామాయణం మీకు కావాలా అయితే పొందండి సుందరచైతన్యాశ్రమం హైదరాబాద్ మానవాళిని ముక్తి సౌదానికి చేర్చే అందమైన దారి జ్ఞానబ్రహ్మ విద్య వాచస్పతి పూజ్యశ స్వామి సుందర చైతన్యాపాదకత్వంలో ఒకటిన్నర దశాబ్దాలుగా అశేష ప్రజానీకాన్ని జ్ఞానజలంలో మొనకేయించి పద్దెనిమిది జీవిత సభ్యులను కలిగి ఏకైక ఆధ్యాత్మిక మాసపత్రిక మీరు సభ్యులు జీవితాన్ని సంతోషంగా సాగించండి వివరాలకు సుందర చైతన్యాశ్రమం హైదరాబాద్ చింతలకు దూరమై ప్రశాంత జీవితాన్ని సాగించేందుకు ధవళేశ్వరంలో పుణ్య గౌతమి తీరాన సుందర నందన వనల్లా ఆదర్శవంతంగా అలరారుచున్న చైతన్య వానప్రస్థాశ్రమంలో రెండవ బ్యాచ్కి అవకాశం కల్పిస్తున్నారు ఈ శాంత సదనంలో చేరాలని అభిలషించేవారు సుందర చైతన్యాశ్రమం హైదరాబాద్ను పొందవచ్చు ప్రతి ఉష్యోదయాన్ని మంగళప్రదంగా మార్చేందుకు ఇది ఒక సుందరమైన మలుపు వేద మంత్రాలు అష్టకాలు స్తోత్రాలుసిన ఏడు ఆడియో క్యాసెట్ల సెట్ నిత్య మంగళం వారంలో ప్రతిరోజు ఆయా వారముల ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన అపురూపమైన ఆడియో క్యాసెట్ల సెట్ నిత్య మంగళం వివరాలకు సుందర హైదరాబాద్ చైతన్య భజన నదిని దాటేందుకు ఈత రావాలి జీవన నదిని దాటేందుకు గీత కావాలి ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఆలపించిన గీతను మన తరంలో అందరికీ పంచేందుకు పూజ్యశ్రీ స్వామి సుందర చైతన్యానందు మంజుల మధుర ఆలపించిన గీతా శ్లోకాలకు వీణుల విందుగా భావాన్ని వినిపిస్తూ అందించిన ఎనిమిది ఆడియో క్యాసెట్ల సెట్ భగవగవ ఇంటింటా గీతాదీపాన్ని వెలిగించుకోండి అజ్ఞాన తిమిరాలను అదృష్టం చేయండి వివరాలకు సుందర హైదరాబాద్